కీర్తన రెండు వందల అరవై ఎనిమిది ఇందువల్లనేమి గద్దు ఇనుపగుంటే ఇందిరారమణు సేవే ఇరవయిన పదవీ సతులతో నవ్వులు చందమామ గుటుకలు మతితల పోతలెండమావుల నీళ్లు రతులతో మాటలు రావి రావిమాని పువ్వులు తటివిరహపు కాక తాటి మాని నీడ ల నవనాలు లక్క పూసకపురులు నెల కొనిసేసే బత్తి నీటిపై వ్రాత చెలువపు వినయాలు మకూర శైత్యాలు పలదిలే నిననుపు గోడమీది సున్నము అడతుల వేడుకలు పచ్చివడగండ్ల గుళ్ళు కడుమో వింతకాయ కజము వడి నెల మేలు మంగపతి శ్రీవేంకటేశ్వరుడు అడరించిన మాయలు అదములో నీడలు